తథా మంత్రవర్ణ ఇదే విషయాన్ని నిర్ధారించేటువంటి మంత్రము కూడా కలదు సో మంత్రవర్ణ అంటే వాక్యం అనర్థం మంత్రవాక్యం అనర్థం మంత్రవాక్యము కలదు ఇది ఋగ్వేద సంహిత నుంచి వచ్చింది చూడండి శంకరులు ఋగ్వ్వేద సంహిత నుంచి పట్టుకొస్తారు ఋగ్వ్వేదం చదువుకున్న వాళ్ళు కూడా అంత బాగా పట్టుకురాలే యజ్ఞేన వాచ పదవీయమాయన్ విందృషిషు ప్రవిష్టం యజ్ఞేన అంటే పుణ్యంచేత పుణ్యము యజ్ఞం అంటే పుణ్యం అనర్థం పుణ్యము చేత వాచ పదవీ వాచ పదవీయ వాచ అంటే వేదవాకు యొక్క పదవీయం అంటే పొందే యోగ్యతను ఆయన్ పొందినాడు ఇప్పుడు పదవీయం పదవీయం అంటే పదమును పొందే యోగ్యత పదవీయం అంటే పదమును పొందే యోగ్యత పద అంటే పొందుతా పద అంటే పద్యత పొందుత పొందడానికి ఒక యోగ్యత ఉండాలి ఇప్పుడు శబ్దం ఉన్నది వ్యాకరణం చదువుకున్న ఆయన ఉన్నాడు వీడికి వ్యాకరణం వచ్చేస్తుందా ఆయన ఉన్నాడు కదా అని వీడికి వ్యాకరణం వచ్చి ఆయన పక్కనే ఉన్నాడనుకోండి వ్యాకరణ పండితుడు కొడుక్కి వ్యాకరణం వచ్చేస్తుందా వ్యాకరణ పండితుడు జేబులో డబ్బు ఉందనుకోండి అది కొడుకు వచ్చేస్తుంది ఆయనకు ఆస్తి ఉందనుకోండి వీడికి వచ్చేస్తుంది వీడు ఏం చేయక్కల వీడికి వచ్చేస్తుంది ఆయన వ్యాకరణం వీడికి వస్తుందా వచ్చే సందర్భంలో వస్తుంది ఎప్పుడు వీడు ఆ యోగ్యత గలవాడైతే వస్తుంది అలాగే వేద ఉన్నది అది మరి వీడికి ఎందుకు వచ్చేయట్లేదు అంటే ఆ వేద విజ్ఞానాన్ని పొందడానికి కావలసిన యోగ్యత ఉన్నట్లయితే వస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారు పుణ్యం చేసుకుని ఆ వేదవాక్కును పొందడానికి కావలసిన యోగ్యతను ఈ ఋషులు సంపాదించుకున్నారు ఆ ఎన్ యోగ్యతను సంపాదించినారు తాం అన్వవిందన్ ఆ జ్ఞానమును ఆ వేదవాక్కును పొందినారు ముందు యోగ్యత సంపాదించి ఆ వేదవాక్కును సంపా పొందినారు అయితే వీళ్ళకి యోగ్యత వచ్చేదాకా వీళ్ళకి రాలేదా వేదవాక్కు యోగ్యత వచ్చినప్పుడే వచ్చింది అంతవరకు ఎక్కడున్నది రిషిషు ప్రవిష్టం వేదవాక్యాల గాలిలో వేళ్ళాడుతూ ఉండదు మహర్షుల హృదయములలో ప్రవేశించి ఉన్నది అని ఈ విధంగా ఆ శబ్దము నిత్యము అర్థము అనిత్యమైనప్పటికీ శబ్దము నిత్యము అని మంత్రము చెప్తోంది ఇది స్థితామేవ వాచం అనువిన్నాం దర్శయతి అంటే ఉన్నటువంటి వేదవాక్తునే వీళ్ళు పొందినారు అనువిందన్ అనుంది కదా అనువిందన్ అంటే అనువిన్నాం వాచం ఆ వాక్కు ఉన్నదియే వీళ్ల చేత పొందబడినది అని మనకి మంత్రవర్ణము రూపిస్తూ ఉన్నది వేదవ్యాసశ్చేవ స్మరతి సో వేదవ్యాసుడు కూడా అంటే ఏమిటి బాదరాయనుడు అంటే ఏమైనా మీకు ఏమనిపిస్తోంది నాకు అనిపించినట్టుగా అనిపిస్తుందా లేకపోతే అలా అనిపించటం లేదా విషయా శంకరులు ఏమంటున్నారంటే సరిగ్గా బాదరాయణ మహర్షి ఎలా చెప్పాడో ఏమేవా ఇదే విధంగా వేదవ్యాసుడు కూడా చెప్తున్నారు అంటున్నారు కాబట్టి ఊరికే ఏదో వాడెవడో అన్నాడని అదే నేను అంటానని అలా ఉండకూడదు ఆలోచించడం అభ్యాసం చేయాలి కాబట్టి బాదరాయణ మహర్షి వేరు వేదవ్యాసుడు వేరు అని అనిపిస్తుంది ఇక్కడ అది మీకు మామూలుగా పాఠం చెప్పేవాళ్ళు ఎవరో ఆ మాట చెప్పరు సో అలా నాకైతే అలా అనిపిస్తుంది ఆ వాక్య రచన చూస్తే ఏమంటున్నారు యుగాంతేంతర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయ లేభి తపసాపూర్వం అనుజ్ఞాత స్వయంభువా ఇది యుగములు అంతమైంది అంటే సృష్టి అంతమైంది సృష్టి అంతమవగానే వేద శబ్దములన్నీ అంతర్ధానమైపోయాయి కనపడడం మానేసాయి కాబట్టి శబ్దాలు కనపడాలంటే ఇప్పుడు మ్యాథమాటిక్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళారనుకోండి ఆ కాన్ఫరెన్స్లో మీకు ఏ శబ్దాలు వినపడతాయి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ శబ్దాలన్నీ వినపడుతున్నాయి ఈ మ్యాథమెటిక్స్ కాన్ఫిడెన్స్ అయిపోయి అక్కడికి వెళ్తే ఏ శబ్దాలు ఆ శబ్దాలు ఏమి వినపడవు శబ్దాలు వినపడాలంటే మరి దానికి సంబంధించిన మహాత్ములు ఉండాలి అక్కడ అలాగే సృష్టి అంతర్ధానం సృష్టి పూర్తి అయిపోయింది ప్రళయం వచ్చేసింది ఈ మహర్షుల నోళ్లంబం వచ్చే శబ్దాలన్నీ కూడా అంతర్ధానం అయిపోయాయి అప్పుడు వేదములు ఇతిహాసములు రామాయణాదులు కూడా అంతర్ధానం అయిపోయాయి అప్పుడు మహర్షులు ఏం చేశారంటే మళ్ళీ కొత్త సృష్టి వచ్చింది కొత్త సృష్టి వచ్చినప్పుడు మహర్షులు తపస్సు చేశారు అంటే ఈ శబ్దాన్ని పొందటానికి కావలసిన యోగ్యత రావడం కోసం తపస్సు చేశారు తపస్సు చేశారంటే కష్టపడ్డారు అని అర్థం ఆయన తపస్సు చేసేదండి మంచి పండితుడయ్యేడంటారు కదా అలాగా వీళ్ళు తపస్సు చేశారు తపస్సు చేసి అప్పుడు ఆ స్వయంభువు అయిన హిరణ్య అనుగ్రహించినాడు అందుకు అంటే వీళ్ళకి యోగ్యత వచ్చింది కనుక మళ్ళీ ఆ జ్ఞానాన్ని వీళ్ళకి అందజేసినాడు అని ఈ విధంగా జగత్తు నశించిన వేదశబ్దము నశించదు వేద శబ్దమే నశించిందనుకోండి మళ్ళీ ఇంక జగత్తు పుట్టడం మళ్ళీ జగత్తు పుట్టాలంటే శబ్దం ఉండాలి ఇప్పుడు కుమ్మరివాడు కుండా అనే శబ్దాన్ని మర్చిపోయాడు అనుకోండి రాత్రి వాడికి తనకి దెబ్బ తగిలి కుండా అనే మాట మర్చిపోయాడు అనుకోండి మర్చిపోతే మొన్నాడేమవుతుంది ఇంకా కుండ పుట్టదు కానీ ఆయన భార్యకి గుర్తుంటే పర్వాలేదు మళ్ళీ కుండ పుడుతుంది మొత్తానికి ఏవాళ్ళో వాళ్ళ కుండాలి వాట గుర్తుండాలి శబ్దం మీద ఆధారపడి ఉందండి కూడా శబ్ద సృష్టి శబ్దానికి ఎంత మహిమ పుష్సారా కనుక పూర్వం వాళ్ళు శబ్దాన్ని ఆరాధించేవారు శబ్ద ఇప్పుడు ఆధునికులు శబ్దం మీద మాకు ఇంపార్టెన్స్ లేదు అర్థం మాకు గొప్ప అని అర్థాన్ని పట్టుకున్నారు శబ్దానికే అర్థానికి తేడా ఏమిటో తెలిసిన శబ్దంలో తత్వము అవ్యక్తంగా ఉంటుంది అర్థంలో తత్వము వ్యక్తమవుతుంది ఏది వ్యక్తమో అది సత్యము అనే ఒక ధోరణిలో సమాజం జనులు పోతూ ఉంటారు మహర్షులు ఏమనుకున్నారంటే ఈ వ్యక్తమయ్యేదంతా ఆభాష ఏది అవ్యక్తమో అది సత్యము అని వాళ్ళు దర్శించారు అంచేతనే శబ్దమునకు అగోచరమైన తత్వము అని అలాగా పెట్టుకున్నారు అవునండే దిట్స్ అ డైగ్రెషన్ కనుక ఈ విధంగా శబ్దము శబ్దము నుంచే సృష్టి అంటే సృష్టి అంటే వ్యక్తీకరణ ఈ వ్యక్తీకరణంతా శబ్దములో ఇమిడి ఉంటుంది ఆ శబ్దము జ్ఞానరూపంగా ఉంటుంది మళ్ళీ ఆ శబ్దము ఆ జ్ఞాన జ్ఞానము అంటే చైతన్యం నుంచి ఆ శబ్దం బయటికి రాగానే ఆ శబ్దం నుంచి సృష్టి ప్రారంభమవుతుంది అని ఆ విధంగా శబ్దనిత్యత్వాన్ని వర్ణించినారు కాబట్టి శబ్దము నిత్యమే అర్థం నిత్యం కాకుండా శబ్దము నిత్యమే అర్థమంటే ఈ పదార్థం నిత్యం కాకుండా పదము నిత్యమే కనుక దేవతలకు విగ్రహం ఉన్నంత మాత్రాన శబ్దనిత్యత్వానికి భంగము లేదు సమాననామరూపత్వాచ్ఛ ఆవృత్తావీ అవిరోధ దర్శనాత్ స్మృతే ఇప్పుడు మీరు మాట అచ్చు ఇంద్రహ అనే శబ్దాన్నిత్యాం కానీ అంతకుముందునే ఇంద్రుడు వచ్చాడు పోయాడు శబ్దం ఇంద్రహా అని ఆ శబ్దం నుంచి మళ్ళీ ఇంకో ఇంద్రుడు పుట్టాడు ఈ ఇంద్రుడు పూర్వ ఇంద్రుడిలాగే ఉంటాడా లేకపోతే వీడు పద్ధతి మారిపోతుందా పద్ధతి మారిపోయిందనుకోండి వీడు ఈ ఇంద్రుడికి పూర్వేంద్రుడికి అసలు ఎక్కడా పోలిక లేదనుకోండి అంటే అర్థం ఏమిటి ఆ శబ్దము యొక్క శాంక్టిటీ కూడా పోయింది ఎందుకంటే శబ్దము యొక్క ఇంటెగ్రిటీ ఏమిటి అసలు అదే అర్థమును చెప్పాలి కాబట్టి కలెక్టర్ అనే శబ్దము కొత్తగా కల పాత కలెక్టర్ వెళ్ళిపోయి కొత్త కలెక్టర్ వచ్చినప్పుడల్లా దాని రూపం మారిపోతూ ఉంటే ఆ శబ్దం నిత్యం అన్నట్టు చెప్పు అది నిత్యం కానే కాదు అనిత్యం అయిపోతుంది ఇంతకు ముందున్న ఇంద్రులు వేరండి ఇప్పుడు ఇంద్రుడు వేరు అన్నట్టుగా అయిపోతుంది ఆ పేరే మిగిలింది తప్ప అది వేరు ఇది వేరు అంటే ఆ పేరు కూడా ఆ నిత్యత్వానికి భంగం వచ్చేస్తుంది మరి అలాగా అంటే చూడండి నామము రూపము సేమ్ ఆ పుట్టేటువంటి వ్యక్తీకరణకి నామరూపాలు సేమ్ ఉంటాయి కొత్త కల్పంలో కూడా అవే నామము అవే రూపము ఉంటాయి ఆ నామానికి అదే రూపం ఇంద్రహ అనే శబ్దాన్నించి పుట్టేటువంటి ఇంద్ర పదవి ఎన్ని యుగాలైనా కూడా అదే విధంగా ఉంటుంది లైక్ మన కలెక్టర్ పదవి లాంటిది బ్రిటిష్ వాళ్ళు పాలించేప్పుడు కలెక్టర్ అలాగే ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు అలాగే ఉంటుంది కాబట్టి ఏవైనా మైనర్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ అవి ఇన్సిడెంటల్ మౌలికంగా దాని రూపం అలాగే ఉంటుంది ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు మనుషులు కల్పించి ఇవి కొంచెం ఇట్ల మారితే మారచ్చు సూర్యుడు ఉన్నాడనుకోండి సూర్య కొత్త సూర్య శబ్దము ఎంత నిత్యమో ఆ నామరూపాలు అవే ఉంటాయి కొత్త కొత్తగా ఏం మారి సూర్యుడు ఇప్పుడున్న సూర్యుడు కాకుండా ఇంకో రకం సూర్యుడు వచ్చేసి సూర్య శబ్దం మాత్రం అలాగే ఉంది అలా ఉంది ఎక్కడైనా అలా లేదు కాబట్టి విరోధమేమీ లేదు ఈ విధంగా మనకి మన అనుభవంలో కూడా అలాగే ఉన్నది మనకి శాస్త్రాలు కూడా అలాగే చెప్తున్నాయి అని సూత్రం సమాన నామరూపత్వాచ్య ఆవృత్తావపి ఆవృత్తవు అపి అంటే మళ్ళీ సృష్టి కొత్త సృష్టి వచ్చినప్పుడు కూడా నామరూపములు సేమ్గానే ఉంటున్నాయి కాబట్టి శబ్దమునందు విరోధము లేదు ఆ విధంగానే మనకు అనుభవం వస్తోంది దర్శనాథ్ శాస్త్రములు కూడా అలాగే చెప్తున్నాయి స్మృతే అథాపి సంటే పూర్వపక్షం ప్రారంభమవుతుంది అని అర్థం సరే మీరు చెప్పినంత బానే ఉందండి కానీ దానికంటే భిన్నంగా కూడా ఉండొచ్చు సార్ నలువలా కూడా ఉండొచ్చు ఏమిటి यदि पश्वादिव्यक्तिवत्वाव्यक्त सत्य उत्पद्येर निध्येरं तधेयाधातुवहिछेदा సంబంధనిచ్చత్వేనా విరోధ శబ్దే పరిహ్రియేత కాబట్టి శబ్దంలో విరోధం వచ్చింది దేవతలకి నే ఈ కథ మామూలుగా ఒకసారి చెప్పడం అలవాటు ఎందుకంటే మీకు ఆ కనెక్షన్ రావాలి కదా లేకపోతే అసలు ఏం పాఠం చదువుతున్నామో తెలియకుండా అయిపోతుంది అసలు మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో కూడా తెలియదు మీరు ఎండలో కూర్చున్నారు ఆ కుర్చీ ఇలా నీళ్ళలో వేసుకోండి కుర్చీ నీళ్ళలో వేసుకోండి నీళ్ళలో వేసుకోండి ఎండలో కూర్చోకూడదు చాలా హాట్గా ఉంది విద్య దేవతలకి విగ్రహం ఉంటే కానీ వేదాంత శ్రవణం కుదరదు దేవతలకు వేదాంతం అధికారం ఉంది అంటే విగ్రహం ఉండాలి విగ్రహం ఉంది అంటే పుట్టి గిట్టుతుంది అది పుట్టింది గిట్టుతుంది దేవతలు విచ్చేసేదంటే శబ్దానికి అనిచ్యత్వం వస్తుంది వీడి భాష దేవత లేకుండా పోయేడని కాదు దేవత లేకుండా పోయాడని బెంగ కాదు శబ్దం అనిచ్చం అవుతుందని బెంగ అని పౌరపక్షం శబ్దే విరోధ శబ్దంలో విరోధం లేదయా శబ్దం అలాగే ఉంటుంది ఆ శబ్దం నుంచే వీళ్ళందరూ పుడుతూ ఉంటారు అని పరిహారం చెప్పాం దానికి ఎప్పుడైతే దాని మీద పూర్వపక్షం ఏంటంటే నిజమేనండి లోకంలో కూడా ఆవు ఉంది ఆవు ఆవు పోయింది ఆవు కూడా ఓ లైఫ్ స్పాన్ ఉంటుంది చచ్చిపోయింది ఆవు ఆవు చచ్చిపోయిన తర్వాత అంచేతనే ఎప్పుడైనా ఆవు చచ్చిపోయింది అనుకోండి అది అమంగళము అనుకోకూడదు అలాగే భయాలు పెంచేసుకుంటే ఇప్పుడు అప్పట్లో గోదానం అంటు కొంత హెల్ప్ చేయడం జరిగింది రైతులు ఏదో ఆవులు ఇవ్వడో అలా చేశాం చేసినప్పుడు నాతో ఒక ఆయన చెప్పారు ఏమన్నా ఆ ఆవు పోయిందండి నేను ఇప్పుడు పూత పోనీ దాని గురించి జీవిత ఏమిటి అంటే అంటే మంగ అమంగళం అమంగళం ఏం కాదు ఉన్న ఆవులన్నీ అలాగే ఉండిపోవాలంటే అది ఎవరి సందర్భం ఉందంటే అలాగా వెర్రి వెర్రి పిచ్చి తలుపులు పెట్టుకోకూడదు పోత పోవాలి పోయి పోతూ ఉంటాయి కొత్త వస్తాయి సో ఇప్పుడు కొత్త ఆవు వచ్చింది కొత్త ఆవు వస్తే ఆ పోయిన ఆవు ఎలా ఉందో ఇది అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది కదండి మొరర్లెస్ అలాగే ఉంటుందిగా నాలుకాళ్ళే ఉంటాయి ఓ తోకే ఉంటుంది తోక లేకుండా పుడుతుంది అలాగే ఉంటాయి జనరల్గా అలాగే ఉంటాయి కాబట్టి వస్తు అర్థము నశించిన పదము నిత్యంగా ఉండిపోయింది ఆవు అనే పదంలో మీకు నిత్యత్వానికి భంగం రాలేదు ఎందుకని అంతకుముందు ఆవు ఎలాంటిదో ఇప్పుడు వచ్చిన ఆవు కూడా అలాంటిదే దాని తర్వాత ఆవు కూడా సేమ్ ఉంది సిమిలర్ ఉంది ఆవులన్నీ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి పదనిచ్చ ఎస్టాబ్లిష్ అయ్యాం సపోజ్ మొదటి ఆవులాగా లేదనుకోండి రెండో ఆవు ఇంకోలా ఉందనుకోండి ఆ ఆవు నుంచి పుట్టిన ఆవు నుంచి పుట్టిన ప్రాణి మరోలా ఉందనుకోండి ఎంటైర్లీ డిఫరెంట్గా ఉందనుకోండి అప్పుడు ఈ ఆవు అనే పదం అది అనిచ్యమైపోతుంది ఇప్పుడు పురాణాల్లో ఓ మృగాన్ని ఒకదాన్ని వర్ణించారు అలాంటి మృగం ఉన్నట్టుగా ఇంతవరకు ఎక్కడా సృష్టిలో ఎక్కడా కనపడలేదు అటువంటి మృగం దానికి ఎనిమిది కాళ్ళు ఉంటాయి దాన్ని శరభ అంటారు అశరభ శరభ ఎప్పుడైనా ఉన్నారా అదే అదే ఆ దానికి ఎనిమిది కాళ్ళు ఉంటాయి ఇట్స్ ఎ మిథికల్ యానిమల్ అలాంటి యానిమల్ ఏం లేదు అది ఊరికే ఏమిటంటే సింహానికి నాలుగు కాళ్ళు ఉంటే ఇది శివపురాణం నుంచి వచ్చింది సింహం అంటే విష్ణు కదా ఎందుకంటే నరసింహం కాబట్టి సింహానికి నాలుగు కాళ్ళు ఉంటే శరభుడికి ఎనిమిది కాళ్ళు ఉంటే కానీ అక్కడికి గొప్ప చెప్పినట్టు ఉండదు ఆ శరభుడు వస్తాడు ఆ శరభుడు వెళ్ళి ఆ నరసింహుణ్ణి చితక్ కొడతాడు మీరు చదివితే తెలుస్తుంది నరసింహుడ్ని చితక్ కొట్టు వదిలి అంటే ఎక్కడి నుంచి వచ్చింది శరభ శైవ వైష్ణవ విద్వేషాల నుంచి వచ్చింది తప్ప అలాంటి మృగమేమీ లేదు అంచేతనే హరభ శరభ అనే వాళ్ళు అంటారు శైవి అంటారు లింగాయతులు వాళ్ళు అంటారు వాటెవర్ సపోజ్ శరభ మృగం లాంటిది ఏదైనా పుట్టిందనుకోండి ఆవు బదులుగా ఆవు నుంచి శరభ మృగం పుట్టిందనుకోండి అప్పుడు ఆవు అనే శబ్దం ఏమవుతుందండి పోతుంది మీకు లోకంలో ఆ శబ్దము నిత్యము వ్యక్తులు వచ్చి పోలేయవైనప్పటికీ శబ్దము నిత్యము ఎప్పుడు ఆ వచ్చిపోయే వ్యక్తుల యొక్క నామరూపాలు ఆకారము సమానంగా ఉన్నప్పుడు శబ్దం నిత్యము అర్థమైందండి పాయింట్ తెలియలేదా సపోజ్ ఆవు అనే శబ్దం ఇది ఆవు ఆవు పుట్టినప్పుడల్లా కొత్త కొత్త రకాలుగా పుట్టుకుంటూ వచ్చిందనుకోండి అప్పుడు ఆవు అనే శబ్దం ఏమవుతుంది అనిత్యమైన పుట్టినప్పుడల్లా అదే రూపం కలిగి పుడుతోంది కనుక రూపం అనిత్యమైన ఆ రూపాన్ని నిర్దేశించి శబ్దము నిత్యము అని మనం చెప్పాం కాబట్టి మనుషుల దగ్గర మీరు చెప్పింది కరెక్టు పశువుల దగ్గర మీరు చెప్పింది కరెక్టు మనకు అలాగే అనుభవంలో ఉంది కనుక కానీ దేవతల దగ్గర మీరు చెప్పింది కరెక్ట్ అవ్వాలనే నియమం లేదు ఎందుకంటే దేవతలు పశువులు పుట్టినట్టుగాను మనుషులు పుట్టినట్టుగాను దేవతలు పుట్టడం లేదు పశువులు ఇవి ఒక జెనెటిక్ కోడు ఒక ఆవు నుంచి ఇంకో ఆవు పుట్టడం ఇలాంటి ఒక వ్యవస్థ ఉంది ఈ ఒక జయలాజికల్ వ్యవస్థ ఉంది కాబట్టి అదే రూపం మెయింటైన్ అవుతుంది రూపం మెయింటైన్ అవుతుంది కాబట్టి శబ్దానికి నిత్యత్వానికి భంగం రావట్లేదు ఈ దేవతలు అన్న వాళ్ళు మనస్సు నుంచి పుట్టుకొస్తారు ఈ మనస్సుకి ఎక్కడా స్థిరత్వం మనస్సు కాబట్టి అంతకుముందు ఇంద్రుల్లాగా ఈ ఇంద్రుడు ఉండకపోవచ్చు అంతకుముందు చంద్రుల్లాగా కొత్త చంద్రుడు ఉండకపోవచ్చు అలా వచ్చిన చంద్రుడల్లా కొత్తగా వచ్చిన ఇంద్రుడల్లా కొత్తగా ఉంటుంటే ఆ ఇంద్రశబ్దము చంద్రశబ్దము ఏమవుతాయేమి అవి అనిచ్చాయి అని కోరవచ్చు తెలిసిందండి అథాపిదివ్యక్తివత్ దేవాదివ్యక్తయోపీ సంతత్యవ ఉత్పద్యేర పశువులు పశువులు వేరువేరు పశువులు వ్యక్తి ఆ పశు వ్యక్తి ఈ ఆవు ఆ గుర్రం ఆ కుక్క ఇవి పశు వ్యక్తులు ఇవి ఎలా పుడుతున్నాయి సంతత్యా పుడుతున్నాయి సంతతి అంటే అంత సంతతి అంటే స్ట్రీమ్ అని అర్థం జల సంతతి అంటే జల ప్రవాహము అర్థం ప్రవాహ రూపంగా పుడుతున్నాయి ఆ జెనెటిక్ కోడ్ మెయింటైన్ అవుతుంది అంతకుముందు ఆవు నుంచి మళ్ళీ ఇంకో ఆవు పుడుతోంది ఈ ఆవు నుంచి ఇంకో ఆవు పుడుతోంది ఆ సంతతి ఎలా పుడుతోంది ఏ నిరుద్ధేరం నశించినప్పుడు కూడా ఏ ఆవు పుట్టిందో అదే ఆవు నశిస్తోంది కాబట్టి పుట్టడము నశించటము ఎటువంటి ఆవు నశించిందో అటువంటి ఆవే మళ్ళీ పుడుతోంది కాబట్టి ఆ శబ్దము ఏమిటి అభిధానము శబ్దము అభిధేయము అంటే అర్థము అభిధాతులు వ్యవహారము ఈ శబ్దమునకు ఇది అర్థము అనే వ్యవహారం లోక వ్యవహారం ఇది మెయింటైన్ అవుతోంది ఎందుకని అసంతతిగా పుట్టుకుంటూ వస్తున్నాయి నశిస్తున్నాయి మళ్ళీ పుడుతున్నాయి ఆ రూపము సేమ్ ఉంటుంది కాబట్టి శబ్దము అర్థము వాటి మధ్యన ఉండే వాచ్యవాచక సంబంధము ఈ అర్థము ఈ శబ్దము చేత చెప్పబడును అనే వ్యవహారము ఇది మనకి ఇంటిగ్రేటెడ్గా క్లీన్గా మనకు అనుభవంలో ఉంది కాబట్టి శబ్దంలో అనిచ్చత్వం అనే దోషం వస్తుంది అనే విరోధము పరిహరింపబడింది బాగుంది కరెక్టే యదాతు ఖలూ త్రైలోక్యం అసకలం త్రైలోక్యం పరిత్యక్తనామరూపం నిర్లేపం ప్రళీయతే ప్రభవతి అభినవం ఇది శృతి స్మృతివాదా వదంతీ కానీ మీకు ప్రళయం చూసుకోండి ప్రళయం దగ్గరికి రండి ప్రళయం దగ్గరికి వచ్చేప్పటికీ ఏదో ఒక ఆవు పుట్టడం ఇంకో ఆవు నశించడం ఆవు నశించడం మరో ఆవు పుట్టడం అలా ఏ మొత్తం ముల్లోకాలు నశించిపోతాయి ఏమంటే విలీనమైపోతాయి పరమాత్మలో అలా విలీనం అయిపోయేప్పుడు ఏదైనా కొంచెం ట్రేసెస్ మిగిల్చి విలీనం అవుతాయా ఏదైనా ఒక ట్రేస్ మిగిలిందనుకోండి మళ్ళీ దాన్ని క్రియేట్ చేయొచ్చు ఏదో జ్యురాసిక్ పార్కులో వాడు అలా చేస్తాడు వాడు ఫాసిల్ పట్టుకొస్తాడు ఆ ఫాసిల్లో ఒక డైనోసార్ యొక్క చిన్న ట్రేస్ ఒకటి మిగులుతుంది దాన్ని డిఎన్ఏ తీసి దాన్ని కల్చర్ చేసి మళ్ళీ కొత్త డైనోసార్స్ని సృష్టిస్తారు అంటే ఇన్ ప్రిన్సిపుల్ అలా చేయడం కుదురుతుంది ఎప్పుడు ట్రేస్ మిగిలితే కానీ ఇక్కడ ప్రళయంలో ట్రేసెస్ ఏమైనా ఉంటాయా ఉండవు నీరు నో ట్రేసెస్ పూర్తిగా నశించిపోతాయి పుట్టినప్పుడు కొత్తగా పుట్టుకొస్తాయి అభినవం ప్రభావతి కొత్తగా పుట్టుకొస్తాయి ఇప్పుడు ఐపాడ్ అనే పదము అంతకుముందు ఉండి ఐపాడు పుట్టిందా లేదుగా అంతకుముందు అసలు ఐపాడ్ అనేది ఏమీ లేకుండా ఐపాడు పుట్టి ఆ పదం వచ్చింది కదా అంతకుముందు ఐపాడు అనేదే లేదు కొత్తగా పుట్టింది పుట్టాక శబ్దం వచ్చింది అలాగే జగత్తు సృష్టికి ముందు ఏమీ లేవు ఏ శబ్దాలు లేవు అంతా నశించిపోయింది ట్రేసెస్ కూడా లేవు మరి కొత్తగా జగత్తు పుట్టుకొచ్చింది అప్పుడు శబ్దం నుంచి జగత్తు పుట్టిందని ఎలా చెప్తావు శబ్దం నిత్యం ఎలా అవుతుంది అని మళ్ళీ సమస్య పైగా అని వేదములు చెప్తున్నాయి వేదాలు కూడా అలాగే చెప్తున్నాయి స్మృతులు కూడా అలాగే చెప్తున్నాయి ఏదో కొటేషను తదా కథం అవిరోధ విరోధము లేదు అని ఎలా చెప్పగలవు కథం అవిరోధ ఎలా చెప్తావు అని ప్రశ్న అసలు ప్రశ్నార్థమైందండి తత్ర ఇదమభిధీయతే ఆ ప్రశ్నకి సమాధానంగా ఇది చెప్తున్నాను ఈ ఐపాడు నేను ఎత్తిన మూఢపక్షం కూడా దానికి నేను సమాధానం చెప్పేస్తున్నా ఐపాడు కొత్తగా ఏం పుట్టలేదు అంతకుముందున్న ఫీచర్సే ఇటోటో ఆర్గనైజ్ చేసి మళ్ళీ పెట్టారు మన ముందు మార్కెట్ దానికి లేని కొత్త ధనాన్ని దాన్ని మీద వేస్తుంది ఎందుకని మార్కెట్లో సరుకులు వాడు అయిపోటు ఎన్ని సృష్టిస్తాడో తెలుసిన ఫస్ట్ డే ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఫస్ట్ డే మైక్రోసా మైక్రోసాఫ్ట్ వాడు ఎక్స్ బాక్స్ ఒకటి రిలీజ్ చేశాడు మన హ్యాటర్లో ఫస్ట్ డే త్రీ మిలియన్ ఎక్స్ బాక్సెస్ అమ్మాడు త్రీ మిలియన్ ఫస్ట్ డే తర్వాత ఇంకా చాలా అమ్మాడు ఆఖరిని అంటాడు ఈ ఏడాది మా ఎకనామిక్ టర్న్ ఓవర్ బాగోలేదంటాడు మైక్రోసాఫ్ట్ ఈజ్ నాట్ డూయింగ్ సో వెల్ గూగుల్ మాకంటే బాగా చేసింది మైక్రోసాఫ్ట్ కొంచెం వెనకబడింది అంటాడు ఏమిటి ఫస్ట్ డే మూడు మిలియన్ ఎక్స్ బాక్సులు అన్నీ ఒక్కొక్క బాక్స్కి మూడు వందల డాలర్లో ఎంతో ఉంటుంది ఎంతో బాక్స్ ఉంటుంది దాంతో టీవీలో అన్నీ మీరు చూడొచ్చు అది మూడు వంద మిలియన్లు అమ్మాడు అయినా ఇంకా దరిద్రమే ఎస్ ఇట్ ఈజ్ లైక్ అంటే ఈ మార్కెట్ యొక్క వేగము ఏం చేస్తుందంటే ఆ వస్తువులను గుట్టలు గుట్టల కింద పోసేస్తారు ఎక్స్ బాక్సులని వాడు ప్రొడ్యూస్ చేసేసి మిషన్స్ ప్రొడ్యూస్ చేసేసి మూడు మిలియన్స్ అమ్మేడా వాడు ముప్పై మిలియన్ ఎక్స్ బాక్సులని మేటలు కూర్చున్నాడు అక్కడ మూడు మిలియన్ అమ్మితే వాడికి తక్కువ పడింది ఆశ ఎనివే సో ది పాయింట్ ఈజ్ కొత్తగా ఏమీ లేదు కొత్తగా ఉండటానికి వస్తుంది శబ్దం నుంచే పుట్టింది ప్రతిదీ కూడా ఆ సిద్ధాంతం నిలబడుతుంది ఎప్పటికీ కూడా ఎనివే కాబట్టి ఈ కొత్త సృష్టి వచ్చినప్పుడు శబ్ద నిచ్చడానికి విరోధం వచ్చింది కదా అని కోరపక్షన్ కథం అవిరోధ ఇది తత్ర ఇదభిధీయతే సో ఆ ఈ సమాధానము ఈ విధంగా చెప్పబడుతోంది మీరు చాలా ఓపుకు ఉండాలి ఈ వేదావృత శ్రవణం చేయాలంటే ఈ పాఠం చదవాలంటే మీరు అలా కంగారు పడితే స్పాట్ ఎప్పుడైపోతుందా శబ్దం ఎప్పుడైపోతుందా అలా కంగారు పడితే ఇదేం వర్కౌట్ కాదు ఈ అభితరణం అలాగే ఉంటుంది అంటే మహర్షులు వాళ్ళు అలా మననాన్ని అలా చేసి చేసి గాఢంగా మననాన్ని చేశారు మనం కూడా ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మడం కాకుండా ప్రతిదాన్ని ప్రశ్నించటము లోతుగా పరిశీలించి తెలుసుకోవటము ఈ లక్షణం మనకు అలవాటు అవ్వాలి చాలా అవసరం సమాన నామరూపత్వాది అని సమాధానం చెప్పారు అంటే అర్థం ఏంటో తెలుసునా ఈ రోజునే ఈ ఈ సృష్టిలో పదార్థములన్నీ ఎలా ఉన్నాయో పూర్వ సృష్టిలో ఎగ్జాక్ట్గా అలా ఉండి ఓ మంత్రం ఉంది సూర్యాచంద్రమ సౌ ధాతా యథా పూర్వమకల్పయత్ సూర్యచంద్రులను హిరణ్య గర్భుడు పూర్వకల్పంలో ఎలా ఉన్నారు అలాగే కల్పించినాడు కొత్తగా కల్పించలేదు పూర్వకల్పంలో ఉన్నట్టే కల్పించారు కాబట్టి ఈ సృష్టి ఎలా ఆరంభమైనదో ఇంతకు ముందు పూర్వకల్పం కూడా అలాగే ఆరంభమైనది అది కాదు చెప్పడం పూర్వకల్పము ఎలా ఉండేదో ఈ సృష్టి కూడా ఈ కల్పం కూడా అలాగే ఉంది తరువాతి కల్పం కూడా అలాగే ఉంటుంది చూడండి కాబట్టి కొత్త కొత్త సృష్టి అంటూ ఏమీ లేదు ఇది కొత్తది ఇప్పుడు కొత్త డిజైన్ చొక్క కొత్త డిజైన్ అంటాడు అందుకే ఈ వైపు బ్లూ కలర్ ఈ ఈ చెయ్యి బ్లూ కలరు ఈ చెయ్యి రెడ్ కలరు అలా ఏదో పెట్టి వాడు దాన్ని అలా చేశాడు తప్ప దాంట్లో కొత్త అనేది ఏదీ ఉండదు అదే రకంగా ఉంటుంది చొక్క దానికి కొత్త అని ఓ పేరు పెట్టే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే జనులకు కొత్త వింత పాత రోత శ్రీరాముడిని పూజించు అన్నారనుకోండి శ్రీరాముడు ఏమైనా కోరికలు తీరుస్తాడా ఈ రోజుల్లో కోరికలు తీర్చాలి కోరికలు కూడా పూర్వకాలం పుత్రులు సంపద భూమి ఇలాంటి కోరికలు ఉండేవి ఇప్పుడు కోరికలు మళ్ళీ కోరికలు కూడా మారిపోయాయి ఇప్పుడు కోరికలు ఏమిటి వేషాలు ఎంసెట్లో ర్యాంకులు ఇవి కోరికలు కాబట్టి రావుడు వల్ల ఉపయోగమే ఉంది రాముడు ఏమి పలికినాడు ఇప్పుడు మనకేదో బాబాలో ఏమో కొత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది కోరికలు మారీకొంది దేవతలు కూడా కొత్త కొత్త దేవతలు అవసరం పడతారు ఎనీవే సో ది పాయింట్ ఈజ్ కొత్త వింత పాత రోత కాబట్టి అక్కడ లేని కొత్త ధనాన్ని వాడు ఉన్నట్టుగా మీకు ఆరోపిస్తాడు కొత్త ఉండదు అంతా పాతే కమ్యూనిస్టు పాలనలో కూడా వాళ్ళు ఏమన్నారంటే పూర్వం రాజు పరిపాలించేవాడు రాజేమిటి నియమత మేము నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము అన్నారు అని మరి మీరేం పట్టుకొస్తారు అంటే ఏం చెప్పారు the dictatorship of the proletariat anipettaru ah ante eti karmikulu yokka niyantratvam pettukostunnaru mathane malli niyantratvam vachindi kada karmikula niyantratvam ante okka niyantratvam gaadu chaala mandi karmikulu andaru kalasi niyantratvam chestaru karmikula niyantratvam e rakamga parinaminchindi karmika leader yokka niyantratvam kinda maarindi stalin niyantratvam ee karmikulu andarki stalin nayakudu ayana niyantratvam వాస్తవంలో అంతకుముందుండే జార్క్ రాజుల యొక్క నియంతృత్వం కంటే స్టాలిన్ యొక్క నియంతృత్వము ఒక వెయ్యి రెట్లు ఎక్కువ క్రూరాతి క్రూరమైన నియంతృత్వం ఎక్కడికి పోతుంది అదే వచ్చింది కొత్త లేదు అదే వచ్చింది కాబట్టి ఏదో కొత్తది వస్తుంది కనుక సృష్టి శబ్దనిచ్చత్వానికి భంగము అనే మాట సరికాదు ఎందుకంటే కొత్త ఏమీ లేదయా సమాన రూప అంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది తదాపి సంసారస్య తావత్ అనాదిత్వం ఓహో సంసారస్య అనాదిత్వం తావత్ అభ్యుపగవ్యం ఏమంటే అసలు కొత్త ఏదీ లేదంటే ఇది జనరల్గా అందరూ అడిగే ప్రశ్న మరి మొట్టమొదటిది ఏది మొట్టమొదటి సరే ఈ సృష్టి కిరతం సృష్టిలాగే ఉంది కిరతం సృష్టి అంతకుముందు సృష్టిలాగే ఉంది కరెక్టే కొత్త ఏమీ లేదు శబ్దం నిత్యమే కానీ మొట్టమొదటి సృష్టి మాట ఏమిటి మొట్టమొదటి సృష్టి కొత్తగా ఉండాలా అక్కర్లేదా అంటే మొట్టమొదటి సృష్టి అనేది ఏదీ లేదు మొట్టమొదటి సృష్టి అనేది ఏది లేదు సో తదాపి సంసారస్య అనాదిత్వం తావత అభ్యుపకర్తవ్యం అంటే మీరు ఎవరు చెప్పాల్సి ఉంటుంది ఈ సంసారము అనాది అని చెప్పాలి అలా చెప్తారా మీరు అంటే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా విషయాన్ని మేము అలాగే చెప్తాం మాకేమి శరం నహి హే సంసారానికి ఆది లేదు మేమేం వెనకాడతాం అనుకుంటున్నావా అంటే మొట్టమొదటిది లేకుండా ఎలా కుదురుతుంది కుదురుతుందే మొట్టమొదటిది లేకుండా కుదురుతుందే అసలు మొట్టమొదటిది ఒకటి ఉండాలి అనే బుద్ధి ఏదైతే ఉందో అదే తప్పు ఎందుకంటే మొట్టమొదటి ఉండాలి అంటే నువ్వు ఏరో టైం పెట్టుకునే ఆ ప్రశ్న వేస్తున్నావు మా దగ్గర ఏరో టైమే లేదు అంత సైకిల్ ఎక్కువ మొట్టమొదట ఉండదు దీంట్లో స్వామి వివేకానంద ఏమన్నాడంటే సర్కిల్కి బిగినింగ్ ఉండదన్నాడు స్ట్రైట్ లైన్కి బిగినింగ్ ఉంటుంది కాద సర్కిల్కి బిగినింగ్ ఏ ఉంటుంది సర్కిల్ తీశాను ఎక్కడో చెప్పండి బిగినింగ్ ఏరో చూపిస్తే బిగినింగ్ చెప్పచ్చు సర్కిల్కి బిగినింగ్ ఏ ఉంటుంది నో బిగినింగ్ సో నీ ప్రశ్నలో దోషం ఉంది మా సమాధానంలో దోషం లేదు నీ ప్రశ్న ఏమిటంటే ఏరోలైక్ టైమ్ని అస్యూమ్ చేసుకుని మొట్టమొదటి సృష్టి ఏది అని అడుగుతున్నావు ఏరోలైగా వెనక్కి వెళ్ళి అసలు నేను అలా వెళ్ళడమే తప్పు లేదు నో బిగినింగ్ చీకటి ఎప్పుడు బిగిన్ అయింది చీకటికి బిగినింగ్ ఉండదు ఎనివే సంసారస్య సంసారనాదిత్వం ఆచార్యుడు అంటే బదలాయన ఆచార్యుడు సంసారము అనాది అని చెప్పబోతున్నాడు ఏమని ఉపపద్యతే చాప్యుపలభ్యతే చది అంటే ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసిన సంసారమునకు ఆది ఉంది అని నువ్వు అన్నావంటే అన్ని రకాల కాంట్రడిక్షన్స్లో పడిపోతావు నువ్వు సంసారము అనాది అని చెప్పుతయే యుక్తియుక్తముగా నుండును ఉపపద్యతే యుక్తిని బట్టి మన అనుభవం కూడా సంసారము అనాది అనియే ప్రూవ్ చేస్తోంది చూడండి ఆయన ఏమంటారు ఉపపద్యతే చాపి युक्ति बट्टी संसारमु अनादि अभवा बट्टि कूड़ा संसारमु अनादि अनाद संसारे यहाप प्रबोधो प्रलय प्रभवश्रवणे पूर्व प्रबोधवत्तर प्रबोधे व्यवहारा కశ్చిత్ విరోధ సంసారము అనాది అయితే ఈ ఈ శబ్దమునందు అనిచ్చత్త్వ దోషము అవిరోధము అది పరిహరింపబడిపోతుంది సంసారము అనాది అనడానికి మీ దృష్టాంతం మీరు తీసుకోండి మీరు నిద్రపోతున్నారు మీ సంసారం ఏమైంది నిద్రలో విలీనమైపోయింది మొన్నటి బుద్ధన నిద్ర లేచారు మీ సంసారం మళ్ళీ పుట్టింది నిజానికి నిద్రకి ప్రళయమని తెలివికి సృష్టి అని ప్రభావమని పేర్లు ఉన్నాయి దాన్ని నిత్య సృష్టి నిత్య ప్రళయము అంటారు అలా మనకు అనుభవంలో ఉంది కదా ఇప్పుడు మొన్నటి పొద్దున్న మీరు పుట్టిన సంసారము కిరతం రోజు సంసారంలాగా ఉంటుందా లేకపోతే కుంగ్రొత్త సంసారం ఏదైనా వస్తుందా అదే వస్తుంది కొత్తగా కొత్తగా ఏది రాదండి మీరు కొత్తగా వచ్చిందని మీరు అనుకుంటున్నారు మీకున్న పరిమితమైన వాసనలను బట్టి అలా అనుకుంటున్నారు కానీ కొత్తగా ఏది రాదు నిన్న రాత్రి వరకు ఉన్న సంసారమే ఈ పునరావృత్తం అయితే ఆ అరేంజ్మెంట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ ఈవెంట్స్లో అరేంజ్మెంట్ కొత్తగా ఇంతకుముందు లేని అరేంజ్మెంట్ ఇవాళ పొద్దున్న వచ్చేప్పటికీ ఏదో వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు ఒక ఇంట్లో ఆ అమ్మాయి నాకు ఈ మొగుడొద్దు అని కోర్టుకు వెళ్ళింది అంటే మా ఇంటా వంట లేదండి ఇది కొత్తగా వచ్చిందండి అంట కొత్తగా వచ్చిందా లేదో వాళ్ళలా అనుకోవడమే తప్ప కొత్తగా ఏమీ రాలేదు మా ఇంట వంట లేదు ఏం పర్వాలేదు ఉంటుంది కొంచెం వెనక్కి వెళ్తే అక్కడ ఉంటుంది తర్వాత మీ ఇంటా వంట లేకపోవచ్చు మీ ఊళ్ళో ఉంది కదా సరిపడుతుంది బికాజ్ మా ఇల్లు మేము అని మీరు అన్యాయంగా సపరేట్ చేసుకున్నారు అజ్ఞానం చేత అలా సపరేట్ చేసుకున్నారు అలా ఏ ఉండదు సహజం అంతా కలిసి ఉంటుంది కాబట్టి కొత్త మీరు కొత్త సినిమా వచ్చిందంటాడు మీరు కొత్త సినిమాకు వెళ్తారు ఏముంటుందా సినిమాలో కొత్త ఉంటుందా కొత్త ఉండదు మళ్ళీ అదే ఇటు వచ్చి యుద్ధం చేసేప్పుడు లాఠీ యుద్ధం చేసేవాళ్ళు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఏ నాగేశ్వరరావు గారు ఫైటింగ్లన్నీ లాఠీల ఫైటింగ్లే లాఠీలతో చేసేవారు పాపం వాళ్ళు లాఠీలతోటా లే చేతులతోటో చేసేవారు ఇప్పుడు ఇప్పుడు ఏదో కొంచెం కొత్తగా చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏది కొత్తది కాదు సేమ్ థింగ్ ఓల్డ్ వైన్ ఇన్ అ న్యూ బాటిలంతా ఏమీ కొత్తది లేదు ఉడితే మనస్సు అలాగా కల్పించుకుంటుంది కాబట్టి విరోధమేమీ లేదు శబ్దంలో మీరు నిన్న రోజు మీరు ఇంద్రహ అన్నదానికి అర్థం ఏమిటో ఈవేళ పొద్దు ఈవేళ రోజు ఇంద్రహ అర్థం మారిపోయింది నిన్న ఆవు అంటే ఒకటేను ఇవేళ ఆవు ఏమిట్రా అంటే కుక్కలు చూపిస్తారా కాదు సేమ్ ఉంటుంది కాబట్టి అనాదిత్వం అలా ఇవాళ చెప్పిన సంసారం ఎక్కడి నుంచి వచ్చింది నిన్న ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది మొన్న పూట ఉంటుంది కాదండి నాకు నాలుగో నాకు ఐదో ఏట మొట్టమొదటిసారిగా ఈ సంసార అనుభవం కలిగింది కదా మీరు అలా చెప్పాల్సి ఉంటుంది ఐదో ఏడు ఐదో ఏడులోనో ఆరో ఏడులోనో మీకు దుఃఖం అనుభవానికి వచ్చింది అది ఒకే విత్ దాట్ అటు ఫాలోయింగ్ మరి అప్పుడు కొత్తగా వచ్చింది కొత్తగా ఏం రాలేదు మీ అమ్మగారి దగ్గర నుంచి మీకు వచ్చింది అంతే కదా అమ్మగారో అన్నగారో నా నాన్నగారో అప్పచెప్పారు అది రే బాయ్ ఇది ఇదిరా అని అప్పచెప్పారు ఆయన బుద్ధిలోంచి మీ బుద్ధిలో ప్రవేశించింది కొత్తగా ఇందుకు మరి మరి ఆయన బాల్యానికి వెళ్తే అక్కడి నుంచి వచ్చింది కాబట్టి అనాది ఈ ప్రశ్న ప్రశ్న తప్పు ప్రశ్న తప్పు ప్రశ్నలో దోషం ఉండడం చేత నీకు సరైన సమాధానం దొరకదు కాబట్టి ప్రశ్న తప్పు తప్ప అంటే నువ్వు టైముని ఏరో లైక్ అని నువ్వు చేసుకుని ప్రశ్న వేయడం వల్ల ఈ కాంట్రడిక్షన్స్ వస్తున్నాయి ఈ మిడిల్ జోన్స్లో మనకి టైం ఏరోలైక్ కనపడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మన భూమి బల్లపరుపుగా కనపడుతుంది బల్లపరుపు కాదు బల్లపరుపుగా కనపడుతుంది ఎందుకని ఆ దాని రేడియస్ ఎంత పెద్దదంటే దాని కర్వేచర్ ఎంత తక్కువంటే ఆల్మోస్ట్ జీరోయా అన్నట్టుగా అనిపించి మీకు బలపరుపుగా కనపడుతుంది కర్వేచరు కర్వేచర్ జీరో కాదు వెరీ సమ్ కర్వేచర్ అది మీ కంటితో మీరు గుర్తుపట్టలేదు మీరు సముద్ర తీరానికి వెళ్ళి ఏదైనా టవర్ ఎక్కితే ఆ సముద్రం కొంచెం వంగినట్టు కనపడుతుంది చికాగోలో సియర్స్ టవర్ అని ఉంది ఆ టవర్ ఎక్కినట్లయితే అది వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎంత ఎత్తు దానికంటే కొంచెం ఎక్కువ సియర్స్ టవర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పడిపోయినప్పుడు వాళ్ళు సియర్స్ టవర్కి భద్రతని పెంచుకున్నారు భద్రత పెంచుకున్నారు ఎందుకంటే దీనికంటే ఎక్కువ ఆ టవర్ మీదకి వెళ్తే మీకు లేక్ సుపీరియర్ కనపడుతుంది లేక్ సుపీరియర్ సముద్రంలాగే ఉంటుంది అది అవతలంలో ఉంటూ కనపడదు మీకు చాలా ఎక్కువ సముద్రంలాగే ఉంటుంది కానీ ఆ లేక్ సుపీరియర్ కొంచెం కన్వేచర్ కనపడుతుంది అనే క్లౌడ్లెస్ డే మీరు కన్వేచర్ని చూడొచ్చు చిన్న కన్వేచర్ బల్లపరుపులా కనపడడం చేత నేల బల్లపరుపుగా ఉందని భ్రమపడ్డారు నేల బల్లపరుపుగా లేదు గుండ్రంగా ఉంది అలాగే సై మీరు టైమ్ యొక్క ఫ్లో అది స్ట్రైట్ లో ముందుకు పోతోందని మీరు అనుకుంటున్నారు మీరు ఎగ్జామిన్ చేయలేదు కాబట్టి మీరు వెళ్ళి యాస్ట్రాలజర్స్ని అడిగితే అదే కరెక్ట్ అని వాళ్ళు చెప్తారు వాళ్ళు పండితులు అదే కరెక్ట్ చెప్తారు వాళ్ళు ఇది అసలు నిజానికి ఈ టైమ్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ ఫ్లో అన్నది భారతీయులు ఎరగరు నేను ఎవరు న్యూ ఇట్ అంచేతనే భారతదేశంలో ప్రోగ్రెస్ అనే మాట ఉండేది కాదు ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ అనే మాట ఉండేది కాదు నామరూపాలకి మూలంలో ఉండే తత్వాన్ని తెలుసుకోవాలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఈ ఆభాషకు అతీతమైన తత్వాన్ని తెలుసుకోవాలనుకున్నారు కాని దీంట్లో ఏదో ప్రోగ్రెస్ చేయాలని అనుకోలేదు వాళ్ళు ఎందుకని ప్రోగ్రెస్ అనే మాట వీటికి అసలు ఎందుకు లేదు అంటే వీటి టైం కాన్సెప్టే తప్ప అలా లేదు లీనియర్ కాదు వీటికి లీనియర్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మీ బ్రిటిష్ వాళ్ళు పట్టుకొచ్చారు వాళ్ళు క్రిస్టియానిటీని లీనియర్ కాన్సెప్ట్ని ఇలాంటివి ఏవో పాపము ఇలాంటి కొన్ని భావాలు పట్టుకొచ్చి సమాజంలో పెట్టారు వాళ్ళు ఆ గ్రిగేరియన్ క్యాలెండర్ వచ్చాక మీకు లీనియర్ కాన్సెప్ట్ ఆఫ్ టైం వచ్చింది అంచేతనే మీకు బ్రిటిష్ వాడు రావడానికి ముందు ఆస్ట్రాలజర్స్ ఉండేవాళ్ళు కాదు దేనివర్గం ఆస్ట్రాలజర్స్ వాళ్ళు ఈ మధ్యనే వచ్చారు ఎందుకంటే బ్రిటిష్ వాడు పెట్టిన స్ట్రైట్ లైన్ టైమ్ బుద్ధులు మనుషుల జనాల్లో సెటిల్ అవ్వడానికి ఒక సెంచరీ పట్టింది ఆ తర్వాత వీళ్ళు పెట్టిరేగిపోతున్నారు తప్ప అంతకుముందు అసలు ఎస్ట్రాలజర్స్ ఎక్కడ ఉండేవారు మా చిన్నప్పుడు కనపడేవారు కాదు పద్దెనిమిది పదహారు శతాబ్దం క్రితం వాళ్ళు అసలు లేరు నాట్ ఎగ్జిస్టింగ్ ఆల్మోస్ట్ నీళ్ళు ఎందుకంటే సైక్లిక్ టైమ్ అనేటువంటి దృష్టి ఉండేది కల్పము మరో కల్పము మరో కల తప్ప ఈ స్ట్రైట్ లైన్ ఉన్నది లేదు ఎప్పుడైతే మీకు స్ట్రైట్ లైన్ లేదో ప్రోగ్రెస్ న్యూ అనేవి ఉండవు అలపోతూ ఉంటుంది కాబట్టి శబ్దనిచ్చనికేమి భంగము లేదు విల్సి ఓం పూర్ణిమ మధము పూర్ణమిదము పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమే వాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం తత్సత్ శ్రీకృష్ణ